పుట్టుక ఉండి మరణం ఉండి పూర్వం ఉండి తర్వాత ఉండి ఇప్పుడు ఉంటే ఆస్తుకులు పూర్వం లేదు పర్ణం లేదు ఇప్పుడు మాత్రమే ఉంటే నాస్తికుడు అయ్యాడు అసలు మేము పుట్టుక మరణము రెండూ కూడా ఆత్మస్వరూపమునందు లేవు అని స్వీకరిస్తాం ఓకే కాబట్టి ఆ స్థాయి అలా కట్టి ప్రస్తుతంలో ఈ ద్వైత ఈ పుట్టుటా మరణించుటా అన్నప్పుడు వీడు ఇప్పుడు ఓసారి పుట్టాడు ఓసారి మరణిస్తాడు అంతేనా కాదు భూత్వా భూత్వా మళ్ళీ పుడతాడు మళ్ళీ మరణిస్తాడు ఇప్పుడు మీకు నిన్న రాత్రి పడుక్కునే ముందు మీరు ఓ అజ్ఞాన వాసనలో ఉన్నారనుకోండి ఒక ఇప్పుడు వీడు శత్రువు వీడుమిత్రుడు ఇది జ్ఞానమా అజ్ఞానమా అజ్ఞానం నిన్న రాత్రి నిన్న రోజంతా ఆ జ్ఞానం ఉండే రాత్రి పడుకుని నిద్రపోయారు అప్పుడు ఏమైంది ఈ ద్వంద్వం అదే అవ్యక్తంలో విలీనమైపోయింది మొన్నటి పొద్దున్న మీరు నిద్రలేస్తే మళ్ళీ అదే అజ్ఞానము అదే ద్వంద్వము పుడుతుందా లేదా కాబట్టి మీరు వ్యక్తి నేను ఫలానా వ్యక్తిని నేను పరిచ్ఛిన్నుడను నేను సంసారిని అజ్ఞానానికి నాలుగు లక్షణాలు ఉన్నాయి అజ్ఞానం నాలుగు లక్షణాలు ఏమిటో తెలుసిన నేను కర్తను నేను భోక్తను నేను సంసారిని సంసారిని అంటే సుఖిని దుఃఖిని అని అర్థం చాలామంది ఏమనుకుంటారంటే సంసారం ఉంటే భార్యాపిల్లలు అని అనుకుంటారు అది కరెక్ట్ కాదు భార్యాపిల్లల సంసారం కాదు సుఖీ దుఃఖీ సుఖదుఖముల ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నాను దాని పేరు సంసారం నిజానికి ఈ పదాలని అలా అలా ప్రయోగిస్తారు కూడా సో ఏమంటే మీరు ఒక్కరే వచ్చారంటే నేను ఒక్కరనే కాదు నేను నా సంసారం వచ్చాను అని చెప్తాడు ఏమిటి సంసారం అంటే ఎవరు భార్యాపిల్లలు అన్నమాట అలా ప్రయోగిస్తారు అది తప్పు కాదు తప్పది భార్యాపిల్లల సంసారం కాదు నేను సుఖిని నేను దుఃఖిని ఈ సుఖదుఖముల యొక్క ప్రవాహంలో నేను పడి కొట్టుకుంటున్నాను అనే అజ్ఞానం అది సంసారిని అది మూడో లక్షణం అజ్ఞానం యొక్క మూడో లక్షణం అజ్ఞానం యొక్క నాలుగవ లక్షణం ఏమిటంటే నేను ఉన్నాను కానీ పరిచ్ఛిన్నుడనై ఉన్నాను లిమిటెడ్ ఈ దేహానికి ఈ మనస్సుకి మాత్రమే సీమితుడనై ఉన్నాను ఈ నాలుగో అజ్ఞానం ఈ నాలుగు అజ్ఞానములు అజ్ఞాన లక్షణాలు నాలుగు ఈ అజ్ఞాన లక్షణాలు నాలుగు తొలగిపోతే వాడికి పుట్టుక ఉండదు మరణము ఉండదు ఈ సంసార చక్ర భ్రమణము ఉండదు కానీ ఇక్కడ మనం ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తున్న అజ్ఞానులైన జీవుల గురించి మాట్లాడుతున్నాం గనక భూత్వా భూత్వా పునఃపునః భూత్వా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడము మరణిస్తూ ఉండడము ఎప్పుడు మరణిస్తారు రాత్రియాగమే ప్రలీయతే రాత్రి రాగానే వీడు విలీనమైపోతాడు ఇప్పుడు ఓ జీవుడు ఉన్నాడు వీడు నేను పుడతాను అని నిశ్చయించుకుని పుడుతున్నాడా లేక కర్మ ప్రవాహము చేత కాలప్రవాహము చేత త్రోసివేయబడి వాడు ఏ రకమైన స్వతంత్రత లేకుండా పుడుతున్నాడా స్వతంత్రత లేకుండానే కాల ప్రవాహంలో కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతూ కర్మ వీణ్ణి పుట్టించినప్పుడు పుడుతున్నాడు కర్మ వీణ్ణి గిట్టించినప్పుడు గిట్టుతున్నాడు అంచేతను ఆ వశ అస్వతంత్ర మీకు ఆ చక్కగా ఉంటుంది మీరు ఒకసారి ఆ చక్రం మీదకి ఎక్కారనుకోండి చక్రం మీదకి ఎక్కితే పైకి వెళ్ళడం మీ చేతిలో ఉండదు కిందకి రావడము మీ చేతిలో ఉండదు పైకి వెళ్ళి నేను ఈ పైనే ఉంటాను అంటే ఉండం కదా కిందకు వచ్చేస్తాను కిందకు వచ్చేసాక ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నా నేను పైకి వెళ్ళాను అంటే మీ చేతిలో ఏముండదు పైకి వెళ్ళిపోతాను ఆ వశాహా మీరు చక్రం మీద ఉండకుండా ఇరుస్సు మీద ఉన్నారనుకోండి పైకి వెళ్ళక్కర్లేదు కిందకి రానక్కర్లేదు మీరు స్వతంత్ర స్వతంత్రంగా ఉంటారు కాబట్టి నేను పుట్టాను అంటే ఇంకా అయిపోయింది మీకు స్వాతంత్ర్యం లేదు మీరు పుట్టారు మీరు పుట్టినప్పుడు మీరు నేను పుట్టాలని సంకల్పించి పుట్టారా లేకపోతే పుట్టిన తర్వాత నేను పుట్టాననుకుంటున్నారా మీ సంకల్పానికి మీ నిశ్చయానికి ఏమీ సంబంధం లేదు ఈనే ఆ వశ ఈ జనన మరణముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండేటువంటి జీవులు వీళ్ళు అస్వతంత్రులు వీళ్ళకి స్వతంత్రులు కాదు పరతంత్రులై ఉంటారు పరా అంటే ఏమిటి కర్మతంత్రులై ఉంటారు కర్మ యొక్క అధీనంలో ఉంటారు కాలము యొక్క అధీనంలో ఉంటారు కాలము పుట్టమన్నప్పుడు పుడతారు కాలము గిట్టమన్నప్పుడు గిట్టుతారు అవశ అదే మరి బంధము అంటే అవశ మోక్షము అంటే పుట్టుక మరణము అనేటువంటి ఈ ప్రవాహానికి అతీతంగా ఈ ద్వంద్వాలకు అతీతంగా శుద్ధ ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండుట తెలుసుకుంటే సరిపడుతున్నాయి కాబట్టి అది మోక్షము ఇక్కడ బంధాన్ని గురించి వర్ణిస్తున్నారు కనుక అవశ సో వీడికి వీడు అస్వతంత్రుడు అహరాగమే ప్రభవతి రాత్రి ఆగమే పొగలు రాగానే కొడతాడు రాత్రి రాగానే గిట్టుతాడు కాబట్టి ఇప్పుడు ఒక ఒక భార్యాభర్తావు మహాత్ముడి దగ్గరికి వచ్చారు నేను ఉన్నాను అక్కడ ఆ పక్కన కూర్చొని ఉన్నాను నేను ఇదిగా ఆయన వింటున్నాను మహాత్ములు చెప్పినవి వింటుంటే మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి మనం మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పరు మనం మౌనంగా ఉంటే వాళ్ళు చెప్తారు సో నేను మౌనంగా వింటున్నాను ఓ భార్యాభర్త వచ్చారు వచ్చి మహా ఉన్నారు ఏమిటి దుఃఖము అంటే సంతానంలో ఎవడో స్వర్గ దేహత్యాగం అయింది సంతానంలో ఎవడో స్వర్గస్థులయ్యారు ఆ కారణంగా దుఃఖంలో ఉన్నారు మహాత్ముడి దగ్గర వచ్చి మహాత్మ మాకు మహా వచ్చింది అని చెప్పారు అంటే ఆయన అన్నారు చూడండి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు పరామర్ అందరూ సింపతిని ఇస్తారు అయ్యో పాపం అని అందరూ ఏమిటి తెలుపు చేస్తారు అయ్యో మీకు కష్టం వచ్చిందే మీకు రాకూడని కష్టం వచ్చిందే అని దీన్ని ఏమంటారు సింపతి అంటే ఏమిటి పరామర్శ పరామర్శ చేస్తారు పరామర్శ చేసి తమ యొక్క మేము దుఃఖిస్తున్నాము మీతో సమానంగా అని తమ సానుభూతిని తెలుపుతారు సింపతి అంటే సానుభూతి సానుభూతి అప్పుడప్పుడు సహానుభూతి అని కూడా అంటారు సానుభూతిని తెలుపుతారు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారు నా సానుభూతిని కోరి వచ్చారా అని అడిగారు అడిగితే వాళ్ళు పాపం ఏం సమాధానాలు చెప్పడం తెలియక అలా చూస్తూ ఉండిపోయారు ఆయన అప్పుడు ఆయనే చెప్పారు మీకు బంధువులందరూ సానుభూతి తెలిపే ఉంటారు మీకు అంటే ఆ మిత్రులు కూడా సానుభూతి తెలిపే ఉంటారు అని తెలిపారు ఇంకా మీకు చాలు సానుభూతి సరిపడుతుంది ఇప్పుడు నేను కూడా మీకు సానుభూతి చెప్పమంటారా అంటే అక్కర్లేదు మరైతే నేను ఒక మాట చెప్తాను మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినండి వింటని చెప్పండి మహాత్మ మాకు మీరు సానుభూతి ఇవ్వడం వద్దు మాకు ఏదైనా సందేశం ఇవ్వండి ఎందుకంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు సానుభూతి కోసం వెళ్తే ఉపయోగం ఏముంది సందేశాన్ని తీసుకుందుకు వెళ్ళాలి సానుభూతిదే ఉంది మన ఊళ్ళో వాళ్ళందరూ సానుభూతి ఎలాగో చెప్తారు నాకు మాకు సందేశమే మీరు ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు పోయాడు ఎవరు పోయాడు నా కొడుకు పోయాడు కొడుకు పోవడం ఏమిటి వాడుని కొడుకునే ఎప్పుడయ్యాడు నిన్ను కన్సల్ట్ చేసి వాడు పుట్టాడా వాడిని కన్నా వాడిని కన్సల్ట్ చేసి మీరు వాడికి జన్మనిచ్చారా ప్రపాయామివ సంగమ భగవతంలో చెప్పినట్టుగా చలివేంద్రం ప్రపా అంటే చలివేంద్రం అక్కడ వేసవకాలంలో మజ్జిగ తీస్తారు అక్కడికి చేరతారు రోడ్డు మీద పోయే వాళ్ళందరూ అక్కడికి చేరతారు సైకిల్ మీద పోయేవాళ్ళు స్కూటర్ల మీద పోయేవాళ్ళు నడిచిపోయేవాళ్ళు అక్కడ స్కూటర్లో పార్క్ చేసుకుంటారు సైకిళ్ళు స్టాండ్ వేసుకుని అక్కడ కూర్చుంటారు బెంచేల మీద వాడు మజ్జిగి తయారు చేసి వీళ్ళందరి చేత తాగిపిస్తాడు అలా ఆ చెట్టు నీడను కూర్చొని మజ్జిగి తాగుతా ఏమన్నా మీరు ఏ ఊరు అని ఈ రకంగా మాట్లాడుకుంటారు మీరు చాలా మంచివారు అని ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటారు స్నేహితులు కూడా అవుతారు ఎంతసేపు ఉంటారు అలాగా కొంచెం ఎండ తగ్గుముఖం పట్టే వరకు ఆ మజ్జిగా అది తాము తెచ్చుకున్నటువంటి చపాతీలో ఏదో బియ్యం అన్నమో ఏదో ఉంటుంది అది తిని ఒక్క పది నిమిషాలు అక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ రెండున్నర మూడు మూడున్నర అయ్యేపటికి అందరూ ఎవరిదారిని వాళ్ళు పోతారు ఈ జీవితము అంతకంటే మా విభిన్నమేమీ కాదు ప్రపాయామివ సంగమ దీంట్లో వీళ్ళు పోయాడు అని నువ్వు ఏడుస్తూ కూర్చోవడానికి వాడే నీ అనుమతి తీసుకుని వచ్చాడా లేకపోతే నువ్వు వాడిని తీసుకొచ్చావా అవశ వాడు అవశుడే నువ్వు అవశుడవే ఒక అవశుడు ఇంకొక అవసుడు కోసం ఏమిటి ఏడిచిదేముంది దీంట్లో అందరూ పోయేవాళ్ళే ముందు వెనకాల ముందు పోయిన వాడి గురించి వెనకపోయేవాడు దుఃఖించటం అది ఎంత విడ్డూరంగా ఉంది అని ఈ రకంగా ఆయనదో చెప్పారు చెప్తే వాళ్ళు దాని గురించి ఆలోచించటం ప్రారంభించి దుఃఖిస్తూ కూర్చోకూడదు ఈ దుఃఖము ఏమిటి అని విచారం చేయటం ప్రారంభిస్తే ఆ దుఃఖభారం తగ్గుతుంది సత్యము అనుభవానికి వస్తుంది సో ఆ విధంగా భూత్వ భూత్వా ప్రళి అంటే అవశ ఎవడు స్వతంత్రుడు ఎవరూ లేడు అందరూ అవశులే ధనికుడు ఉన్నాడు వాడి జీవితంపై వాడికి ఏమైనా స్వాతంత్ర్యం ఉన్నదా అధికారము అధికార సంపద గలవాడు ఉన్నాడు వాడికి ఏమైనా వాడి జీవితంపై స్వాతంత్ర్యం ఉన్నదా లేదా కర్మవాదులు ఉంటారు ఎవో కర్మలు పూజలు అవి చేస్తారు మంచిది చేస్తారు దానాలు ధర్మాలు తీర్థాలు యాత్రలు పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తారు పోనీ వాళ్ళు ఏమైనా స్వవశంగా ఉన్నారా వాళ్ళు అవశ్యులుగానే ఉన్నారు కాబట్టి ఈ కాలము ఈ కర్మ ప్రవాహము ఎవళ్ళని స్పేర్ చేయదు అందరినీ గుప్పిట్లో పట్టి బంధించి అందరినీ పునః పునరపి పునరపి జననం అనేటువంటి ఆ చక్రంలో పెట్టి తిప్పుతూ ఉంటుంది సో యంత్రారూఢాని మాయ ఆ విషయమే చెప్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు ఎందుకు చెప్తున్నారంటే చూడవ నువ్వు వైరాగ్యాన్ని పొందడం కోసం చెప్తున్నా ఇదంతా ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్పట్లేదు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఉంటుంది దాన్ని చూస్తే వరగంట చూస్తే సముద్ర గర్భంలో ఈ రకం జంతువులు ఉన్నాయి ఆ రకం చేపలు ఉన్నాయి ఎర్రటి చేపలు ఉన్నాయి పచ్చడి చేపలు ఉన్నాయి అని తెలుస్తుంది ఏం చేస్తారు తెలిస్తే ఉత్సాహంగా ఉంటుంది మంచిది అందుకోసం చెప్పరు గీతలో అలా ఇన్ఫర్మేషన్ కోసం చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నారంటే ఓహో అలాగా బ్రహ్మదేవుడు వేస్తే వీళ్ళందరూ కుడతారా బ్రహ్మదేవుడు మళ్ళీ కొడుకుంటే వీళ్ళందరూ నిద్రపోతారా ఓహో అలాగా చాలా చిత్రంగా ఉందండి అని అని సమాచారం సేకరించడం కోసం చెప్పట్లేదు ఇదే న్యూస్ పేపర్ లాగా కాదు కదా ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారంటే నాయన నువ్వు ఈ మన జనన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నావయ్యా అవశుడవై ఉన్నావు నీకు మోక్షాన్ని పొందేటువంటి అవకాశము కలదు సుమా ఆ మోక్షం ఎలా వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది ఆ జ్ఞానం ఎలా వస్తుంది ఈ సంసారము ఎడల ముందు విరక్తుడవైతే అప్పుడు నీకు జ్ఞానానికి అర్హత వస్తుంది అని వైరాగ్యం కోసం చెప్తున్నారు వైరాగ్యం కోసం చెప్పారు రే నువ్వు సంసారంలో పడున్నావు ఓసారి పైకి మళ్ళీ కిందకు వస్తున్నావు పైకి కిందకు వస్తున్నావు గిరగిర తిరుగుతున్నావు అస్వతంత్రుడు నీ బ్రతుకు ఎప్పుడు పుడతావో తెలీదు ఎప్పుడు పోతావో తెలీదు అని చెప్తే ఏమండి ఈ ప్రవాహం నుంచి నేను బయట అని వాడు విరక్తుడు కావడం కోసం చెప్తున్నారు ఆ విషయాన్నే శంకరులు అవతారికలో అంటున్నారు చూద్దాము అకృతాభ్యాగం అకృత విప్రనాశ అదంతా ఒకటే సమాసం कष्टेम का जाग्रतगा सरपड़ती अलगे तरवाद विधि निषेधबंध शास्त्र प्रवृत्ति साफल्य प्रदर्शनार्थम प्रदर्शनाथ अविद्यादिक्लेशमूल कर्माशयवशाच्च अवश अवशूतग्राम భూ భూ ప్రళీయే ఇత సంసారే వైరాగ్య ప్రదర్శనాథ ఇద ఈ మాటను చెప్పుచున్నాడు ఎవరు ఎవరు శ్రీభగవాన్ ఉచ ఈ మాటను శ్రీభగవాన్ చెప్పుచున్నాడు ఏ మాటను భూతగ్రామ ఇది భూతగ్రామహ మొదలైన శ్లోకం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని ఈ విషయాన్ని అంటే మూడు కారణాలు చెప్తున్నారు మూడు విషయాలని మనకు తెలుపుడు చేయడం కోసం ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు ఏమిటా మూడు విషయాలు చూడండి మీరు ఏదైనా కర్మ చేసేప్పుడు కర్తయ్యై నేను కర్తను నేను భోక్తను అది అజ్ఞానం నాలుగు లక్షణాలని చెప్పాను దాంట్లో మొదటి రెండు ఏమిటి కర్త భోక్త నేను కర్తను నేను భోక్తను అనే అజ్ఞానావస్థలో ఉండి మీరు కర్మ చేశారు అంటే ఆ కర్మ మీ పీకు పట్టుకుంటుంది మీ పీక్ చుట్టుకుంటుంది అది మరిచిపోవద్దు హసన్ కరోతి రుదన్ననుభవతి నవ్వుతో చేస్తాడు ఏడుస్తూ అనుభవిస్తాడు అజ్ఞానావస్థలో కర్తభోక్త అనే అజ్ఞానావస్థలో ఉండి కర్మని చేసేప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని కర్మ చేయాలి ఎందుకంటే కృత విప్రనాశ అనే దోషము ఉండదు కృత విప్రనాశ దోష పరిహారార్థం రెండు దోషాలు ఉండవు ఏమిటా రెండు దోషాలు అకృత అభ్యాగమ కృత విప్రనాశ అనే ఈ రెండు దోషాలు లేవు అని చెప్పడం కోసం ఈ శ్లోకం చెప్తున్నాడు ఆయన ఈ రెండు దోషాలు లేవు ఎలాగంటే చూడండి ఒక ఆయన చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడు గడుపుతుంటే ఆయనకేదో ఆపదొచ్చింది లోకంలో సామెతుంది కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి అని సామెతుంది ఏమంటే కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి అంటే అయితే మేము మంచివాళ్ళగా కాకుండా రౌడీలుగాను జులాయిల కింద అయిపోతే ఇంకా మాకు కష్టాలు రావు అని అలా చేయమనా కాదు కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయంటే ఈ జన్మలో వాళ్ళు చేసిన దోషం ఏం లేదు అంచేతనే వాళ్ళని మంచివాళ్ళు అంటున్నాం అయినా కష్టాలు వస్తున్నాయి అంటే ఏమిటి ఈ కష్టములు హేతువు లేకుండగా వచ్చేస్తున్నాయా నో హేతువు లేకుండగా కష్టాలు రాకూడదు అకృత అభ్యాగమ వీడు ఏ తప్పు చేయకుండగా వీడి కష్టం రాకూడదు వస్తే అది దోషమవుతుంది ఆ దోషమును పరిహరించుట కొరక ఈ శ్లోకం చెప్తున్నాడు అంటే అర్థం ఏమిటి ఇప్పుడు నీకు తెలిసి వీడు ఏ పా ఏ తప్పు పని చేయకపోయినా నీకు తెలుసు కానీ వాడికి తెలిసి కానీ ఆ ఫలానా వ్యక్తి ఏ తప్పు పని చేయకపోయినా కష్టాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి అకురు తము వచ్చి పడింది అని మీరు అనుకోవద్దు వాడు చేసిందే వాడికి వచ్చింది ఎంత చేసుకుంటే అంత అన్నట్టుగా వాడు చేసిందే వాడికి వచ్చింది వాడు చేసిందంటే మాకు తెలియదు కదా అంటే నీకు తెలియకపోవచ్చయా భూత్వా భూత్వా వీడు ఇది మొదటికి సార్ కాదు పుట్టడం ఇది వీడు ఇంతకు ముందు చాలాసార్లు పుట్టాడు ఇప్పుడు స్వామితో చెప్తారు వాడెవడో బిచ్చగాడు వచ్చాడు బిచ్చగాడు వచ్చి అయా దానం చేయ నాకేదైనా ఇప్పించండి అన్నాడు అంటే వీడన్నాడు రే మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు వాడికి ఏదైనా ఇచ్చి పంపించండి అంటే వాడన్నాడు మూడు జన్మల దరిద్రుడు అని అంటావిట నేను ఒక జన్మ దరిద్రుణ్ణి అయితే ఖాయం ఈ జన్మలో ముష్టి ఎత్తుకుంటున్నాను కాబట్టి దరిద్రుణ్ణి మూడు జన్మల దరిద్రుణ్ణి ఎప్పుడయ్యాను అంటే చూడు క్రితం జన్మలో దరిద్రుడు అయ్యావు కనుకునే ఏ దానం చేయలేదు మళ్ళీ దరిద్రుడు అయ్యావు ఈ జన్మలో దరిద్రుడిగా ఉండి ఏ దానం చేయవు మళ్ళీ జన్మలో దరిద్రుడు అవుతావు అని చెప్పాడు వాడికి కాబట్టి ఒక రకంగా అకృత అభ్యాగమము అనే దోషము లేదు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయంటే ఉనికి ఏదో అలాగే ఫ్రస్ట్రేషన్తో అలా అన్నా వాళ్ళు ప్రస్తుతానికి మంచివాళ్ళగానే ఉన్నా వాళ్ళు ఒకప్పుడు చాలా దోషాలు ఏవో చేసి ఉండబట్టి ఇప్పుడు కష్టం వచ్చింది అని తెలుసుకోవాలి అంతేకాని ఏ దోషము లేకుండానే కష్టం వచ్చేసింది అనుకోకూడదు దీన్ని షాక్ అబ్జార్బింగ్ అంటారు షాక్ అబ్జార్బింగ్ పవర్ మనిషి కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనిషి చేసే పొరపాటు ఏమిటి ఈ కష్టం ఎవరి వల్ల వచ్చింది అని చుట్టూ చూస్తాడు చుట్టూ చూసి ఏదో బావమరది వల్ల కష్టం వచ్చిందనో భర్త వల్ల వచ్చిందనో భార్య వల్ల వచ్చిందనో కొడుకుల వల్ల వచ్చిందనో ఇంకొకళ్ళు నెత్తి మీద పెడతాడు ఆ దోషాన్ని అది తప్పు ఏ ఇంకొంచెం వీళ్ళ వాళ్ళు కాదనుకోండి లేకపోతే పొలిటికల్ పార్టీస్ వల్ల నాకు కష్టం వచ్చింది స్టాక్ మార్కెట్ వల్ల నాకు కష్టం వచ్చింది అని అనుకుంటాడు అది కూడా తప్పు గ్రహాల వల్ల నాకు కష్టం వచ్చింది అని ఇది ఇదో గోల నక్షత్రాల వల్ల కష్టం గ్రహాలు నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో మీరు ఎప్పుడైనా అసలు మీకు ఐడియా ఉందా సో చాలా దూరంగా ఉన్నాయి మీకు కష్టం కలిగించాలని అవి అనుకునేప్పటికీ అది అనుక్కునే ఆ సమాచారాన్ని ఇక్కడికి సరఫరా చేసే లోపల వీడి జీవితం అంతా అయిపోతుంది అంత దూరంలో ఉన్నాయి నక్షత్రాలు గ్రహాలు కాబట్టి గ్రహాల వల్ల నక్షత్రాల వల్ల కష్టం రాలేదు మరి దేనివల్ల వచ్చింది కృతము నుండి వచ్చింది కృతము నుండి వచ్చింది ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడండి ఆయన చాలా కష్టపడి పనిచేస్తాడు ఏ తప్పు పని చేయడో అన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు కానీ సిబిఐ వాళ్ళు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు ఇంత మంచి ఆఫీసర్ని మేము ఎరగం గత ఐదేళ్ల నుంచి మనం మేము పనిచేస్తున్నాం ఆయనతో ఐదేళ్లలో ఎప్పుడు ఏ తప్పు పని చేయలేదైనా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారండి మీరు మీరేం బుద్ధి ఉందా లేదా అని వీళ్ళందరూ ఆ సిబిఐ ఆఫీసర్లను అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు మీకు ఐదేళ్ళే తెలిసి అయినా అంతకుముందు మీకు తెలియదాయా అంతకుముందు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన తర్వాత బుద్ధిమంతుడు అయిపోయాడు అయినా బొంబాయిలో ఉండగా ఆయన వేసిన వేషాలు ఇన్ని అన్ని కావు కావలసే ప్రూఫ్ చూసుకోండి అరెస్ట్ చేసి పట్టుకుపోయారు అలా ఉంటుంది మంచివాళ్ళ కష్టాలు అలా ఉంటాయి కాబట్టి అకృత అభ్యాగమనే దోషము లేదు ఎందుకని భూత్వా భూత్వా తర్వాత కృత విప్రనాశము అని ఇంకో దోషం ఇది ఎలాగంటే ఒక ఆయన ఉన్నాడు అన్నీ తప్పు పనులే ఎప్పుడు లంచాలు పట్టి ఆ భోగాలు అనుభవిస్తున్నాడు చాలా తప్పు కదా అది కరప్ట్గా ఉన్నాడంటే ఇప్పుడు ధనాన్ని అపహరి పరధనాన్ని అపహరించడం అంత మహాదోషం అదే కానీ ఇంకొకటి లేదు కానీ కొంతమంది అలావోకగా తేలికగా పరధనాన్ని అపహరిస్తారు ఎందుకంటే మరి ఏం చెప్తాం మరి అలా ఉంది మానవ స్వభావం అలా ఉంది సో కోటి రూపాయలు అక్కడ పెట్టి అందరూ కళ్ళు మూసుకుంటే దానికేసి చూడడం కూడా తప్పు మన దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయితోటే బ్రతికే ప్రయత్నం మనం చేస్తాం తప్ప చేయాలి కానీ కోటి రూపాయలు కూడా మనది కాలేదు మనకు అక్కర్లా అలా ఉండాలి కానీ మరి అందరూ ఉండరు లంచాలు తీసుకుంటారు కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తారు ధనాన్ని అపహరిస్తారు ధర్మ సంస్థల ధనాన్ని అపహరిస్తారు తిరుపతి దేవస్థానానికి వెళ్తే అక్కడ హుండీలు లెక్క పెట్టి చోట కెమెరాలు పెట్టి అన్నీ ఉంటాయి ఎందుకు ఈ కెమెరాలన్నీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి తిరుపతిలో బాలాజీ సన్నిధిలో ఈ కెమెరాలు ఏమిటండి ఈ కెమెరాలను అక్కడ వెయ్యి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ ఉంటారు ఇలా ఎందుకు అంతలా ఎందుకు చూస్తున్నారండి అంటే అవి బాబో అలా చూసినా కూడా పట్టుకుపోతున్నారండి డబ్బులు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంటే మరి ఇంత కరప్షన్ వల్ల ఇంత దోషం చేస్తే మరి ఆయనకి కష్టాలు రావాలి ఏహే కష్టాలు లేవండి మేడ మీద మేడ కట్టి హాయిగా ఉన్నాడు కారులో తిరుగుతున్నాడు కష్టాలు లేవు మంచి వాళ్ళకే కష్టాలు చెడ్డవాళ్ళకే కష్టాలు లేవు అని అనుకోవడం చాలా తప్పు ప్రస్తుతంలో వారు భోగాలను అనుభవిస్తున్నట్టు అనిపించినా మనకు అలా అనిపిస్తుంది ఆ కరప్ట్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు తప్పనిసరిగా శిక్షణ అనుభవించి తీరుతారు కృత విప్రనాశము చేసింది గాలికి పోయింది అనే దోషము లేదు ఎందువల్ల భూత్వా భూత్వా ఇప్పుడు అయిపోలేదు ఇప్పుడు నువ్వు చేసి ఇవన్నీ చేయి నీ పని పడతాడు తర్వాత ఇంకొకడే పడతాడు వస్తుంది దానికి టైం కాబట్టి అకృత అభ్యాగమము కృత విప్రనాశము అనే రెండు దోషాలు లేవు అని నిరూపించడం కోసం ఈ శ్లోకం చెప్పారు ఒకటి రెండు ఇప్పుడు ఈ కర్మని చెయ్యి విధి ఈ మంచి పని చేయుము నిషేధం చెడ్డ పని చేయవద్దు మా హింసాత్ సర్వాభూతాన్ని ఏ ప్రాణిని కూడా నీవు హింసను చేయవద్దు దయాం కురుత సకల ప్రాణోదంలో దయను కలిగి ఉండు విధి నిషేధం ఇలా చేయండి విధి ఇలా చేయవద్దు నిషేధం ఇప్పుడు వీడు చేసిన కర్మకి ఫలమనేది లేకుంటే మంచి పని చేస్తే దానికి ఫలం మంచి ఫలం వీడికి రాదు చెడ్డ పని చేస్తే దానికి వీడికి శిక్ష పడదు అనే స్థితి ఉంటే ఈ విధి నిషేధాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా వేస్ట్ అయిపోతాయి వ్యర్థమైపోతాయి ఎందుకని మంచి ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీసులో కష్టపడి పని చేస్తే వాడికి ఏమి ప్రమోషన్ ఇవ్వరు కష్టపడి పని నిద్రపోయినా లంచం పుచ్చుకున్నా కూడా వాడికి ప్రమోషన్ ఇచ్చేస్తారు అని కనుక్కుంటే ఆ ఆఫీసు నడుస్తుందా నడవదు అలా ఉండదు అలా ఉండదు విధి శాస్త్రము నిషేధ శాస్త్రము అర్థవంతములు నిరర్థకములు కావు ఎందువల్ల విధి చెప్పినట్టుగా చేస్తే వాడికి పుణ్యఫలము సుఖము లభిస్తాయి నిషేధించిన కర్మలు చేస్తే వాడు తప్పనిసరిగా దుఃఖాన్ని పొందుతాడు మరి అలా కనపట్టలేదండి అంటే కనపడదంటే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు కనపడదని ఈ జన్మతోటి ఆఖరు కాదుగా భూత్వా భూత్వా వస్తుంది అదేమీ అలా అయిపోదు అదే వదిలిపెట్టదు పట్టుకుంటుంది కాబట్టి విధి నిషేధ శాస్త్రములు వ్యర్థము కాదు అని నిరూపించటం కోసం భూత్వా భూత్వా తర్వాత బంధమోక్షాస్త్రం ఒకటి ఉంది బంధము ఇది మోక్షము యొక్క స్వరూపమిట్టిది అని నిరూపించే శాస్త్రం నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా ఇదిగోరా ఇది బంధము ఏది బంధము భూత్వా భూత్వా పునరపి జననం ఇది బంధము ఈ బంధం నుంచి నీకు విముక్తి లభించే అవకాశము గలదు కాబట్టి ఈ ఈ బంధాన్ని వర్ణించటం ద్వారా బంధస్వరూపాన్ని మనకి తెలుపుడు చేసి తద్వారా మోక్ష శాస్త్రం వైపు మనల్ని నడిపించుట అది కూడా ఒక ప్రయోజనము కాబట్టి విధి నిషేధ బంధ మోక్ష శాస్త్ర ప్రవృత్తి ఏదైతే అంటే ఆ శాస్త్రము యొక్క ప్రవృత్తి ఆ శాస్త్రం మనల్ని మన నడిపించుట అది సఫలమే కానీ వ్యర్థము కాదు అని నిరూపించడం కోసం ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ఇది రెండవది ఇంకా మూడవది చూడండి మనం నిద్రపోయాం నిద్రపోయినప్పుడు ఈ మన ప్రపంచమంతా విలీనమైపోయి దేంట్లో విలీనమైపోయింది అజ్ఞానంలో విలీనమైనది ఏమండి అజ్ఞానము దాన్ని అవిద్య అని ఏమండి మొన్నడు పొద్దున్న నిద్రలేస్తూనే ఏది ప్రకటమవుతుంది అవిద్య ప్రకటన రాత్రి బాగా కారాలు అవి ఉన్నటువంటి మినపకాయ బజ్జీలు ఇలాంటివన్నీ బాగా తినేసి పడుకున్నారనుకోండి మొన్నాడు పొద్దున్న లేస్తూనే కడుపు మంటతో నిద్రలేస్తాడు ఎందుకని కడుపు మంట ఎందుకు వచ్చింది రాత్రి తిన్న ఆహారాన్ని బట్టి వచ్చింది అదేవిధంగా రాత్రి పడుకుని ముందు వీడు అజ్ఞానిగా ఉండి నిద్రపోతాడు మొన్నడు పొద్దున్న లేస్తూనే వీడు ఎలా లేస్తాడు నేను నేను అంటే ఏమిటి కర్తని భోక్తని సంసారిని పరిచ్ఛిన్నును అదే కదా నేను అంటే ఈ నాలుగు లక్షణములు కలిగిన అజ్ఞానికి ఒక అందమైన పేరుండే దాన్ని అస్మిత అంటారు అజ్ఞానము దాన్ని అవిద్య ఇది యోగా సూత్రాల్లో పరిభాష అవిద్య వీడు నిద్రపోయినప్పుడు ఏముందండి వీడిలో అవిద్య నిద్రలేస్తూనే ఏమొస్తుంది అస్మిత ఒకసారి అస్మిత వచ్చిన తర్వాత రాగద్వేషాలు వస్తాయి ఇది నాకు ఇష్టము అది నాకు ఇష్టము కాదు రాగ ద్వేష అన్ని అంశాల్లో కూడా రాగ ద్వేష బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఇడ్లీ దోశక ఇష్టము రాగము దాని ఓట్ మీల్ దాని ద్వేషము రాగ ద్వేష వీడు రాగ వాడు ద్వేష ఇవన్నీ ఈ రెండు వస్తాయి నాలుగు అవిద్యాస్మిత రాగాద్వేష వీడు నేను పుట్టాను అంటూ ఉంటాడు నేను పుట్టాను అని పాట పాడుతూ ఉంటాడు ఆ పాట పాడినప్పుడల్లా వీడికి ఏమిటి గుర్తుకొస్తుంది మృత్యువు గుర్తుకొస్తుంది ఆ మృత్యు భయము వీడిని వదిలిపెట్టదు దానికి పేరేమంటే అభినవేశము ఐదు ఈ ఐదు ఇవేమిటో తెలుసిన వీడి మనస్సులో ప్రవేశించి వీడిని పట్టి పీడిస్తాయి ఈ ఐదును కాబట్టి వీటికి క్లేశములు అని పేరు చిత్త క్లేశములు పంచ చిత్త క్లేశములు చిత్తమునందు వీడిని పట్టి పీడించేటువంటి ఐదు లక్షణములకు క్లేశము పట్టి పీడించేది చిత్త క్లేశములు ఇప్పుడు అవే భాష్యకారులు అదే చెప్తున్నారు అవిద్యాది క్లేశ అవిద్యా మొదలైన క్లేశములు అవిద్యా మొదలైన క్లేశములు అంటే ఐదును అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశ క్లేశ సూత్రం ఈ ఐదు క్లేశములు ఈ ఐదు క్లేశములకు మూలల్లో ఏముంది కర్మాశయము గలదు వీడు కర్తను భోక్తను అంటే వీడు ఒక పెద్ద కర్మ రిజర్వాయిర్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటాడు కర్మ ఆ కర్మాశయ ఆశయం అంటే రిజర్వాయర్ జలాశయము అంటే ఏమిటి రిజర్వాయర్ ఆఫ్ వాటర్ కర్మాశయము అంటే రిజర్వాయర్ ఆఫ్ కర్మాస్ సో ది రిజర్వాయర్ ఆఫ్ కర్మాస్ వీడు మోసుకుంటూ తిరుగుతాడు తెల్లవారితే సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు పొద్దున్న సుఖం మధ్యాహ్నం దుఃఖం సాయంకాలం సుఖం రాత్రి దుఃఖం ఏమిటండి ఇలా వస్తున్నాయి అంటే మరి ఎలాగ ఈ కర్మాశయం ఉన్నది ఈ కర్మాశయం కారణంగా ఈ కర్మాశయము ఈ పంచ చిత్తక్లేశములకు మూలల్లో ఉన్నది దానికి వశుడై ఉన్నాడు కర్మాశయమునకు వశుడై ఉన్నాడు నేను ఇందాక మీకు మనం చేశాను కర్మ ప్రవాహానికి వశుడై ఉన్నాడు అంచేతనే కాల ప్రవాహానికి వశుడై పుట్టి గిడుతో భూత్వా భూత్వా కొట్టుకుపోతున్నాడు అవశుడై ఉన్నాడు అస్వతంత్రుడై ఉన్నాడు ఉండి భూతగ్రామ ఇలాగే ఎవళ్ళు ఉన్నారు ఒకడా ఇద్దర మొత్తం సకల ప్రాణులు కూడా ఇలాగే ఉన్నవి ఆత్మజ్ఞానం పొందిన ఒక్క మహాత్ముణ్ణి మినహాయిస్తే సకల ప్రాణులు ఈ విధమైనటువంటి బంధంలో ముందుకు పోతున్నాయి భూతగ్రామహ భూత్వా భూత్వా ప్రళీయతే అలా పుడుతోంది పుడుతున్నాడు మళ్ళీ గిట్టుతున్నాడు మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ గిట్టుతున్నాడు ఈ కథ అంతా వర్ణిస్తున్నారు ఇచ్చేతత్ ఇదంతా చెప్తున్నారు ఎందుకండి ఈ కథంతా మంచి విషయాలు ఏవైనా చెప్పచ్చు కదా కొంచెం మనసుకు ఉత్సాహం కలిగించేవి ఏదైనా చెప్పొచ్చు కదా ఈ అవిద్య ఉంది అస్మిత ఉన్నది మృత్యు భయం ఉన్నది ఈ మృత్యు మాట ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చుని భోజనం చేసి వచ్చి గురించి ఎందుకు మీరు ప్రస్తావన చేస్తున్నారు అని పిల్లి పాలు తావుతో కళ్ళు మూసుకున్నట్టుగా మృత్యు ప్రస్తావనే చేయకూడదు అని కొంతమంది ఒక అభిప్రాయం అలా ఉండకూడదు ఇదంతా వర్ణించటం ఎందుకంటే వైరాగ్య ప్రదర్శనార్థం సంసారే వైరాగ్య ప్రదర్శనార్థం ఈ సంసారమునందు వాడికి విరక్తి పుట్టాలి ఈ వికుమాల సంసారం నేను భరించలేను నేను దీని నుంచి విముక్తిని కోరుతున్నాను నాకు విముక్తి ఉపాయం పుణ్యం చేస్తే సుఖం వస్తుంది పాపం చేస్తే దుఃఖం అయ్యా నాకు ఈ పుణ్య పాపాలు ఈ సుఖ దుఃఖాలు ఇప్పుడు పుణ్యం చేశాడు సుఖం రావాలి సుఖం రావాలంటే ఏమవ్వాలి ఇక్కడ మరణించి అక్కడ పుట్టాలి ఈ డిక్కుమాల పుణ్యం సుఖం ఎప్పుడు వచ్చానో ఎప్పుడు మానేడో కానీ ముందు ఒక మరణము ఒక పుట్టుక ఉంటే కానీ మళ్ళీ అగ్నిష్టవమై యజ్ఞం చేశాడు స్వర్గంలో భోగాలు లభిస్తాయి ఈ అగ్నిష్టోమానికి ఆ భోగాలకి మధ్యలో ఒక మరణము ఒక పుట్టు కావు ఇక్కడ మరణించాలి అక్కడ పుట్టాలి ఇది ఎలా ఉంది నాకు ఆ భోగమూ వద్దు ఆ పుట్టు కావద్దు ఈ మరణమూ వద్దు ఎందుకు ఆ భోగం అయిన వెంటనే దుఃఖం వెయిట్ చేస్తూ దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు భోగం పూర్తయిన వెంటనే దుఃఖం వెయిటింగ్లో ఉంటుంది హ్యాంగ్ ఓవర్ అని పదం సో దాన్ని మీరు సరైన సెన్స్లో అర్థం చేసుకోండి భోగాన్ని అనుసరించి ఉండే దుఃఖానికి హ్యాంగోవర్ అని పేరు ఇంగ్లీష్లో ఆ పదం యొక్క యూసేజ్ అలాగంటిది ఎనీవే కాబట్టి ఆ భోగం అయిపోయిన వెంటనే దుఃఖం మిగిలి ఉంటుంది భోగానికి ముందు ఒక పుట్టుక ఒక మరణం భోగం అయిన వెంటనే దుఃఖం మళ్ళీ అక్కడ మరణించి మళ్ళీ పుట్టుట వద్దు నాకు భోగం వద్దు నాకు దుఃఖం వద్దు పుట్టుక వద్దు మరణం వద్దు నాకు వీటన్నిటి మీద విసుగెత్తింది నేను ఈ సంసార బంధం నుంచి బయటపడాలనుకుంటున్నాను ఉపాయం ఉందా ఉంది అందుకోసమే అసలు ఈ చర్చంతా కూడా పెట్టింది అని సంసారే వైరాగ్య ప్రదర్శనార్థం చూడండి భాష్యకారులు ఎంత సమగ్రమైన వ్యాఖ్యానం చేశారో ఈ మూడు అంశాలను నిర్ధారించటం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు భూత గ్రామ భూత సముదాయ ఈ భూతాల సముదాయం ఒక భూతము ఇంకో భూతాన్ని పెళ్ళాడుతుంది ఈ రెండు భూతాలకి ఇంకో భూతం పుడతాడు భూత గ్రామ సార్ ఒక భూతం ఇంకో భూతాన్ని దెబ్బలాడుతుంది ఇంకో భూతం వచ్చి ఈ భూతానికి సపోర్ట్ చేస్తుంది ఒక భూతం మిత్రుడు ఇంకో భూతం శత్రువు ఒక భూతం మనవాడు ఇంకో భూతం పరాయి వాడు ఇదంతా భూతాల మధ్య ఈ సంసారం నడుస్తూ ఉంటుంది సో ఎనీవే సో ఈ భూతగ్రామము తర్వాత కొంతమంది ఏమంటారంటే పూర్వజన్మలో బాగుందేమో పూర్వజన్మలోనూ ఇదే గోలయ పూర్వజన్మలోనూ ఇవే భూతాలు నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ జన్మలోనూ ఇవే భూతాలు అమెరికా వెళ్ళిపోతే బా అమెరికా వెళ్ళిపోతే ఏమీ బాగుండదు ఇలాగే ఉంటుంది అవే భూతాలు మీరు ఆశ్చర్యపోతారు అమెరికాలో సైకోట్రోపిక్ డ్రగ్స్ అంటే మూడు ఆల్టరింగ్ డ్రగ్స్ థర్టీ ఆఫ్ ది పాపులేషన్ మూడు ఆల్టరింగ్ డ్రగ్స్ వాడతారు ట్వంటీ ఆఫ్ ది యూత్ మూడు ఆల్టరింగ్ డ్రగ్స్ వాడతారు ప్రోజాక్ అని ఒక డ్రగ్ ఉంది అది మూడ్ ఆల్టర్నింగ్ డ్రగ్ మనస్సు బావు లేకపోతే వేసుకునే డ్రగ్ ప్రోజాక్ బిల్ గేట్స్ అనే ఆయన రోజు ఓ ప్రోజాక్ టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది మీకు ఏమర్థమైందో దాన్ని బట్టి అమెరికా ఎలా ఉంటుందో తెలిసింది కదా ఇప్పుడు స్వర్గం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇది ఈ భూతగ్రామము ఈ అవశ జన్మ మరణము సుఖము దుఃఖము కర్మ అవిద్యాస్మిత ఇత్యాది క్లేషాలు వీటన్నిటి నుంచి విముక్తి సంభవమా కాదా సంభవం కాదు అంటే ఇంకేదో తంటలు పడతాం సంభవమే దెర్ ఈజ్ హోప్ ఫర్ రిడెంప్షన్ దెర్ ఈజ్ హోప్ హోప్లెస్ అయితే ఇప్పుడు నాలుగు పార్టీలు ఉన్నాయి దీంట్లో కరప్షన్ లేని పార్టీ ఏదైనా ఉంది ఏది లేదా అన్నీ కరెక్ట్గా ఇంకేం చేస్తాం అలా కాదు ఉంది అంటే అప్పుడు దెన్ వీ వీ నీడ్ టు లుక్ అట్ ఇట్ కాబట్టి దెర్ ఈజ్ హోప్ అని నిరూపించటం కోసం ఈ చర్చంతా చేస్తున్నారు ఎనీవే స్థావర జంగమల క్షణ ఈ భూతాలు కొన్ని స్థావరములు కొన్ని జంగమములు యహా పూర్వస్మిన్ కల్పే అయం స ఏవ్యమండే నిన్న రాత్రి మీరు పడుకునే ముందు నిన్నటి రోజున నేను నా ఇల్లు నా వాకిలి నా భార్య నా పిల్లలు నాది నా బంధువులు నా బావుమరిది నా మిత్రులు నా శత్రువులు ఇవన్నీ భూతాలు ఉన్నాయి కదా మీరు కూడా ఓ భూతం పడుకు నిద్రపోయారు మొన్నళ్ళు లేచేపటికి మళ్ళీ నేను ఓ భూతం నేను నిద్రలేచాను ఓ భూతం మళ్ళీ ఈ భూతాలు అన్నీ వస్తాయి లేకపోతే ఆ భూతాలన్నీ దిగడిపోయి కొత్త భూతాలు పుట్టుకొస్తాయా అలాగేమీ లేదు మళ్ళీ అవే భూతాలు అలాగే పూర్వకల్పము పూర్వకల్పం బ్రహ్మగారి ఒక పొగలు ఒక కల్పము రాత్రి ప్రళయము మళ్ళీ పొగలు వచ్చిందంటే కొత్త కల్పం వచ్చింది ఈ కొత్త కల్పంలో మళ్ళీ అన్ని భూతాలు పుట్టుకొస్తాయి ఈ భూతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పూర్వకల్పంలో ఉన్న భూతాలే ఈ కల్పంలోకి వచ్చాయి మనిషి దగ్గర ఏమంటారు నిన్నటి రోజున ఉన్న భూతాలే మళ్ళీ ఈవేళ వచ్చాయి అని మనిషికి చెప్తారు అదే బ్రహ్మదేవుడికి చెప్పాలంటే మనిషికి కల్పము బ్రహ్మదేవుడికి రోజుతో సమానము కాబట్టి అక్కడ ఏమని చెప్పాలి పూర్వకల్పము బ్రహ్మదేవుని పూర్వకల్పమునందు ఏ భూతములు గలవో అవే భూతములు బ్రహ్మదేవుని యొక్క ఈ కల్పంలో కూడా వచ్చాయి సూర్యాచంద్రమ సౌ ధాతా యథా పూర్వమకల్పయత్ విన్నారా ఈ మంత్రం సో ధాతా అంటే బ్రహ్మదేవుడు సూర్యాచంద్రమ సౌ అకల్పయత్ సూర్యుణ్ణి చంద్రుణ్ణి కల్పించినాడు ఈ కల్పంలో ఎలా కల్పించాడు యథాపూర్వం పూర్వకల్పంలో ఎలా ఉందో తూచా తప్పకుండా సరిగ్గా అదే విధంగా ఈ కల్పంలో కల్పించినాడు కాబట్టి అదే భూతగ్రామం అవే సుఖాలు అవే దుఃఖాలు అవే శత్రువులు అవే అవే దెబ్బలాట్లు అవే కలహాలు అవన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మీరు గమనించండి హ్యూమన్ కాన్షియస్నెస్ అని అంటారు చాలా బాగా చెప్తారు గీతలో మన సైకాలజీ చూస్తే తెలుస్తుంది మనకేమనిపిస్తుంది ఆయన వేరు నేను వేరు వాడు వేరు వీడు వేరు ఈమె వేరు ఆమె వేరు అని అన్ని భిన్న భిన్నాలుగా మనకి భాషిస్తాయి వాస్తవంలో మనందరం ఇక్కడ ఉన్నాం మన భిన్న భిన్నంగా ఉన్నాం నేను వేరు మీరు వేరు దేహాలు వేరు ఆర్థిక స్థితులు వేరు కొంతమంది గృహస్థులు కొంతమంది సన్యాసులు కొంతమంది బ్రహ్మచారులు రకరకాలుగా ఉంటారు కొంతమంది ఆదాయం అది బాగుంటుంది ఆర్థికంగా కొంతమంది డబ్బు కొంచెం తక్కువగా ఉంటుంది ధనము అధన అన్నీ ఉంటాయి ఇన్ని తేడాలు ఉన్నాయండి కానీ వాస్తవంలో ఈ తేడాలు పైపై తేడాలు మాత్రమే దేహాలు భిన్నం వస్త్రాలు భిన్నం నేనేమో ఓ రకం వస్త్రం ధరించాను మీరు ఇంకో రకం వస్త్రం ధరించారు ఇవన్నీ భిన్నం హెయిర్ స్టైల్స్ భిన్నము ఇవన్నీ పైపై తేడాలు మీరు లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనస్సులో కూడా పై పైన చూడకూడదు మనస్సు లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనిషి ఏమిటి అపూర్ణుడు ఏదో తో బాధపడుతూ ఉంటాడు ఏవో కామనలతో సతమతమవుతూ ఉంటాడు ఏవో భయాలతోటి బెంగలతోటి సతమతమవుతూ ఉంటాడు నేను పుట్టేనని నేను చచ్చిపోతానేమోననే భయంతో ఉంటాడు ఈ వర్ణన ప్రతి మనిషికి సమానంగా వర్తిస్తుందా కాదా చెప్పండి మీరు సమానంగా వర్తిస్తుంది పురుషులకు స్త్రీలకి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి గృహస్థులకి సన్యాసులకి కర్మలు చేసే వాళ్ళకి కర్మలు చెయ్యని వాళ్ళకి నాస్తికులకి ఆస్తికులకి పెద్దవాళ్ళకి పిల్లలకి అధనులకు సధనులకు అధికారం ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి ఇండియన్స్కి రష్యన్స్కి అమెరికన్స్కి బ్రిటన్ బ్రిటిష్ పీపుల్కి అందరికీ సమానంగా వర్తిస్తుంది నేను చెప్పిన వర్ణన ఏమిటి ఆ వర్ణన మళ్ళీ చెప్పంటాను ఒకసారి నేను అపూర్ణుడను వెలిగలదు ఎవెవో కామనలు ఉన్నాయి ఎవెవో భయాలు బెంగలు ఉన్నాయి ఈ వర్ణన అందరికీ సమానంగా వర్తిస్తుంది అంచేతనే హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ద సేమ్ వేరెవర్ యూ గో హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ద సేమ్ ప్రపంచం అంతా తిరిగితే నాకు కలిగిన అనుభవం ఇది హ్యూమన్ కాన్షియస్నెస్ ఈస్ ద సేమ్ ఏమి తేడా లేదు నేను ఓ మహాత్ముని దర్శించడానికి వెళ్ళాను రోజు ఆయన దర్శనమిస్తారు బాబా గారు అంటారు దర్శనమిస్తారు అలా స్టేజ్ మీద కూర్చుని దర్శనమిస్తారు అందరూ వచ్చి వెయ్యి ముందో పదివేల ముందో వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు మహాత్ములు నేను దర్శించడానికి వెళ్ళాను ఆయన దర్శనానికి వచ్చినప్పుడు అలా నడిచి వెళ్తూ ఉంటే అందరూ తమ సమస్యల్ని కాగితాల మీద రాసి సిద్ధంగా పెట్టుకుంటారు పెట్టుకుని ఆయనకిస్తారు ఈ రచ్చబండకి మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు కాగితాలు ఇస్తారు చూడండి అలాగ మినిస్టర్ వెళ్తే మినిస్టర్కి కాగితాలు బాబాగారు వెళ్తే బాబాగారికి కాగితాలు మహాత్ముడు వెళ్తే మహాత్ముడికి కాగితాలు ఎప్పుడు వెళ్ళినా కాగితాలే సో ఈ కాగితాలన్నీ ఆయన వసూలు చేసుకుంటారు వసూలు చేసుకుని ఎలా చదువుతారో పక్కన పెడతారు చదువుతారు పక్కన పెడతారు చదువుతారు పక్కన పెడతారు ఈ కాగితాలన్నీ ఆయన చదివేసి ఆయన ఆశీర్వచనం ఇస్తారు అంతకంటే ఇంకేమిస్తారు మహాత్ములు ఆశీర్వచనం ఇస్తారు లేకపోతే మీ సమస్యలన్నీ అలా టెన్ఫోన్లు చూసి పరిష్కరిస్తారా ఏవో ఆశీర్వచనాలు ఇస్తారు ఆ చదివారంటే ఆశీర్వచనం చేయారని అభిప్రాయం సరే నేనేం చేశానంటే ఈ కాగితాలన్నీ ఏం చేస్తారని మీరని అడిగారు అడిగితే ఏం చేస్తామండి బాబాగారు చదివేసిన తర్వాత ఇంకా కాగితాలు ఎక్కడో పారేస్తాం వీడిస్పోజ్ దేమో ఏమంటే ఆ పారసీ ముందు నాకు ఓ గుట్టెడి కాగితాలు ఇవ్వండి అంటే మీరేం చేస్తారు నేను చూస్తాను ఐ వాంట్ టు నో హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉందో తెలుసుకుందామని నాకు ఆకాంక్ష నాకేమీ ఒకళ్ళ మీద ద్వేషము ఇంకోళ్ళ మీద రాగము ప్రసక్తి కాదు ఐ వాంట్ టు నో హ్యూమన్ కాన్షియస్నెస్ ఐ వాంట్ టు నో అంటే అతను నన్ను ఒబ్లైజ్ చేశాడు నా మిత్రుడే ఉన్నాడు అక్కడ ఈ కాగితాలన్నీ చూసేవాడు అతను ఒబ్లైజ్ చేసి ఎందుక బయట పారసీ కాగితాలు నీకెందుగా చెత్త కాగితాలు నీకెందుగా నాకు ఈ నీకెందుకు నాకు ఇయవి అని నేను ఇన్ని కాగితాలు తెచ్చుకొచ్చాను నలిపేసి ఉన్నాయి తెచ్చుకొచ్చి బుట్టలో పెట్టు బుట్ట కింద వేసుకుని ఒక్కొక్క తీయడం చదవడం అడ్రస్ అది మనకు అనవసరం పేరు మనకు అనవసరం ఆ కాగితంలో ఏముంది ఇంకో కాగితం చదవడం ఇంకో కాగితం అలాగ నేను ఒక వంద కాగితాలు చదివాను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అంతే నాకేమనిపించిందో తెలుసిన డిఫరెన్సెస్ ఉంటాయి డిఫరెన్సెస్ తేడాలు ఉంటాయి ఒక కాగితంలో ఉన్నది రెండో కాగితంలో ఉన్నది సేమ్ ఉండదు తేడాలు ఉంటాయి కానీ ఆ తేడాలు పై తేడాలు మాత్రమే ఆంతరంలో ప్రతి వాడు భయ భయపడుతో సంసారంలో దుఃఖంతో ఈడ్చుకుంటూ భయంతో జీవిస్తూ ఈ దుఃఖం నుండి ఈ భయం నుంచి ఈ వెలితి వెలితి లోటు ఈ అపూర్ణత్వం దీని నుండి విముక్తి ఎలాగా అని తంటాలు పడుతున్నవాడే కనుపడ్డాడు వంద కాగితాలు చూస్తే నాకు వందలే కనుక వెంటనే నేను అవన్నీ డిస్ట్రాయ్ చేసేసాను ఎందుకంటే డిస్ట్రాయ్ అది పర్సనల్ థింగ్స్ మనకు అనవసరం నాకు ఒక సత్యం అవగతమైనది హ్యూమన్ కాన్షియస్నెస్ ఈస్ ది సేమ్ ఎవరివేర్ ఇన్ దిస్ ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ అదే వర్ణించారు ఇక్కడ భాష్యకారులు కానీ శంకర్లు కానీ శ్రీకృష్ణుడు కానీ దాన్నే వర్ణించాడు చాలా లోటుగా దాన్ని మానవ జీవితానికి అన్వయించి అర్థం చేసుకోవాలి అంతే కాని పురాణ కాలక్షేపం ఏం కాదు కాబట్టి ఇక్కడ సో ఎఫ్ కల్పే ఆసీత్ స ఏ వాయం నాణ్య ఎలా ఉందో అదే ఇవాళ నిన్న ఎలా ఘోరించామో లాగే అఘోరిస్తున్నాము రేపు అలాగే అఘోరిస్తాము ఏమీ తేడా స ఏవాయం నాణ్య అదే రా ఇది కొత్త ఏమీ లేదు ఏమి అని ఆ సంసారాన్ని అలా కళ్ళకు పెట్టినట్టుగా వర్ణించడం ద్వారా వైరాగ్య ప్రదర్శనార్థం దానికోసం అలా వర్ణించారు భూత్వా భూత్వా అంటే పుట్టి పునఃపున పుట్టి పుట్టి అంటే మళ్ళీ గిట్టి పక్క పక్కనే ఉంటుంది భూత్వా అంటే అభూత్వ పక్కనే ఉంటుంది పునఃపున రాత్రియాగమే మళ్ళీ రాత్రి రాగానే రాత్రి అంటే బ్రహ్మదేవుని రాత్రి రాగానే వీళ్ళు దేహత్యా మళ్ళీ విలీనమైపోతూ ఉంటారు అన్న రాత్రి రాగా రావడం అంటే పొగలు క్షయమొగుట అవశ అస్వతంత్ర ఏవా వీడికి ఏమీ స్వాతంత్ర్యం లేదు నేను స్వతంత్రుడను అని అనుకుంటాడు వీడికి ఏమీ స్వాతంత్ర్యం లేదు నేను ఏరి కోరి పెళ్ళాడాను అన్నాడు ఒక ఓ చాలా సంతోషమే అన్న నాలుగేళ్ల తర్వాత స్వామీజీ డైవర్స్గా డివోర్స్గా అప్లై చేసి మరి ఏరి కోరి పెళ్ళాడేవు కదా డివోర్స్ ఏమిటాయా అంటే అప్పుడు అలా భ్రమపడ్డానండి అని కాబట్టి దీంట్లో ఏరి కోరి చేసి ఏమీ లేదు మనం చేస్తున్నామని అనుకుంటాం తప్ప మీరు చేసేది ఏమీ లేదు అవశ ఇప్పుడు కాలవలో కాలవ ప్రవాహంలో నదీ ప్రవాహంలో దొంగ కొట్టుకుపోతుంది దొంగ ఆ దుంగ అది తన ఇష్ట తను నాకు నచ్చిన విధంగా నేను ప్రయాణం చేస్తున్నాను అంటే ఆ దొంగ ఉరికే అలా అహంకారంతో అలా మాట్లాడుతోంది తప్ప తనకు నచ్చిన విధంగా అది ఏం ప్రయాణం చేయటం లేదు ఆ ప్రవాహం ఎటు తోసుకుపోతే అటు పోతుంది కాబట్టి మానవుడు అవశుడు అస్వతంత్రుడు ఇక్కడే స్వతంత్రుడేమీ కాదు హే పార్థ అంటే అర్జున ప్రభవతి జాయతే మళ్ళీ పుడతాడు అవశుడుగానే పోతాడు చచ్చిపోతాడు మళ్ళీ అవశుడుగానే పుడతాడు ఎప్పుడు పుడతాడు అవశ ఏవా మళ్ళీ పొగలు రాగానే అస్వతంత్రుడుగానే పొడతాడు కాబట్టి జనన మరణ ప్రవాహంలో సుఖదుఖ ప్రవాహంలో కర్మ ప్రవాహంలో కాలప్రవాహంలో ప్రకృతి యొక్క ధారలో వీడు కొట్టుకుపోతూ ఉన్నటువంటి జీవుడు అని వైరాగ్యం కోసమని అలా నిరూపించారు ఓం పూర్ణముదూర్ణము పూర్ణ పూర్ణముద్య పూర్ణమాదా పూర్ణమైవశిష్యం శాంతిశాంతి హరి ఓం శ్రీ గురుజ్యో నమ